తర్వాత మీకు ఎవడో ఉపకారం చేశాడు వాడికి బాకీ ఉండాలనుకోండి మీరు బాకీ ఉన్నప్పుడు ఈ దాన రూపంగా వాటికి దానం ఇస్తాను రా అని చెప్పేసి బాకీ తీక్ అలా కూడా చేయకూడదు ఇటువంటి తెలివి కాట్లు క్యాల్కులేషన్ బుద్ధితోటి దానం చేసినట్లయితే అదంతా కూడా రాక్షస దానం కింద వస్తుంది దీంతో రహస్యం ఏమిటంటే దానం అనేది బాహ్య క్రియ బాహ్యమునందలు క్రియ కానీ అంతఃకరణ శుద్ధి అనేది దాని ఫలము కావాలి అప్పుడు అది సాత్విక దానము అవుతుంది బాహ్యక్రియ చేస్తూ అంతఃకరణ శుద్ధి వైపు మీరు ఆ క్రియని జోడించకపోతే అది సాత్విక దానము కాకుండా రాజసము తామసము అవుతుంది సో దానమునకు ఫలము బాహ్యములను ఉన్నట్లయితే అది రాజస దానము తామస దానము అవుతుంది దానమునకు ఫలము ఆంతరములం ఉన్నట్లయితే అంటే అంతఃష్కరణ శుద్ధి అనే ఫలాన్ని కనుక మీరు పెట్టుకుంటే అది సాత్విక దానము అవుతుంది ఆ దృష్టితో చేయాల్సి తర్వాత స్వజనార్పణాత్ అని ఒకటి ఉంది భాగవతంలో వస్తుంది వీడు దానం ఎక్కడిస్తాడు తన వాళ్ళకి ఇచ్చేస్తాడు నేను చూశాను ఒక కథను దానం ఇవ్వాలి సత్తులు ఏదో నోవు ఒక నోవో లేకపోతే ఏదో పూజ వ్రతమో ఏదో చేస్తూ ఉంటాను ఏదో పేరు పెట్టి చేస్తూ ఉంటాను ఏదో పేర్లు ఉంటాయి కదా ఇప్పుడు ఏకాదశులు ఉన్నాయనుకోండి ప్రతి ఏకాదశికి అసలు ఏకాదశి ఒక పేరు ఏకాదశి ఒక పేరు కాలమునందు కల్పితములైన నామ నామరూపములు కాలము కాలము అక్షండము కాలము అఖండము అఖండమైన కాలంలో మనం ఖండములను ఏర్పాటు చేసుకుంటాం అవి కల్పితములైన ఖండములే కాలంలో గంటలు రోజులు నిమిషములు ఇటువంటి ఖండములు ఉన్నాయా లేవుగా అవి మనం పెట్టుకున్నమే అదే ఒక సౌకర్యం కోసం పెట్టుకుంటాం తప్పేడు కాదు అటువంటి సందర్భంలో అఖండమైన కాలంలో ఏకాదశి ద్వాదశి ఇత్యాది నామధేయములు పెట్టుకున్నాం అక్కడితో సరి పెట్టగా ఇంకో పేరు పెట్టాం ఇది దేవోత్సాహ ఏకాదశి అన్న అంటే అవి ఇది దేవ దేవుడు నిద్రలేసే ఏకాదశి ఇది దేవశే అనే ఏకాదశి దేవుడు కొడుక్కునే ఏకాదశి అని ఇలాంటివి ఎప్పుడైతే మీరు పురాణం పెట్టారో అంటే ఇప్పుడు ఉపనిషత్తులోకి వచ్చేప్పటికీ ఆత్మ ఆత్మ అంటే పరమాత్మే పరమాత్మకి నిద్ర ఉండదు నిద్ర మనస్సు ఉంటుంది ఆత్మ నిత్య ప్రకాశించే అనుభవం ఉంటుంది ఓసారి నిద్రపోయి ఓసారి ప్రకాశం నిద్రపోవడం ప్రకాశం ఇక్కడ మానే అలా ఉండదు స్థిరీయము అని పేరు ఆ పరమాత్మ స్థిరీయము అని పేరు అంటే ఈ నిద్రపోవుతా నిద్రలేచుతా ఇత్యాది లక్షణమును ఈ అవస్థాభైదము పరమాత్మ ఉండదు అని పేరు అని అర్థం కాబట్టి మీరు చెప్పే పురాణ గతము ఆ తత్వానికి విరుద్ధంగా ఉంటాయి తత్వంలో దేవుడికి నిద్రలేదు అని చెప్పాల్సింది దేవుడు నిద్రపోయాడు దేవుడు నిద్రలేచాడు అని చెప్పినట్టు తర్వాత ఆ నిద్రకి ఇంకో పేరు పెట్టడం యోగ నిద్రలు దాంతో ఇంకొంచెం మరి కన్ఫ్యూజింగ్ గా తయారవుతుంది ఆ యోగ నిద్రలో ఉడితే మాట్లాడడామే తప్ప దేవుతో ఎవరికి తెలియదు పౌరాణికులకి తెలీదు ఉరికే వాళ్ళు అలా కాబట్టి కాలంలో ఇటువంటి పేర్లు పెట్టడం అలాగే ఆదివారానికి ఏదో పేరు పెట్టారు మంగళవారానికి ఏదో పేరు పెట్టడం ఈ వారంలో ఈ దేవత ఆ వారంలో దేవత పేర్లు పెట్టేసారు అనుకోండి మీరు ఇప్పుడు దేవ బహుత్వాన్ని స్వీకరించినట్లే దేవతలు ఉంటారు ఇక్కడ ఉన్నట్టుగానే పైరు కూడా మల్టిపుల్ దేవతలు ఉంటారు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉంటాయి వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా రాగద్వేషాలు ఉంటాయి ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకుంటూ ఉంటారు ఈ దేవతలు కూడా పొలిటికల్ పార్టీ లీడర్స్ లాగా ఈ ఓ దేవత ఆయన శిష్యులు ఆయన భక్తులు వేరు ఇంకో దేవతగా ఆయన భక్తులు వేరు ఆ దేవత ఆ భక్తుల్ని మాత్రమే అనుగ్రహిస్తాడు తప్ప ఈ భక్తులను అనుగ్రహించదు నేను చెప్పింది సరిగ్గానే ఉందంటారా నా రీడింగ్ ఏమైనా కొంచెం గడపడుందా ఇటువంటి ఒక సిస్టము అంటే నేను ఆర్తిచ్యులేట్ చేస్తున్నా నేను దాంట్లో ఉండేటువంటి ఇబ్బందుల్ని నేను పైకి చెప్తున్నా సాహసించి పైకి చెప్తున్నా పౌరాణికుడు ఇటువంటి ఇబ్బందుల్ని వాడు పరిశీలించకుండా వాడు కథలో అలా ముందుకు తోసుకుపోతూ ఉంటాడు ఇటువంటి ఇబ్బందుల్ని వాడు పరిశీలిస్తాడు నేను ఆర్టిఫ్యులేట్ చేస్తున్నాను కాబట్టి మీరు చెప్పే కథలు ఇటువంటి ఒక శాస్త్రీయమైన తత్వంలోకి విరుద్ధంగా ఉండే విధంగా కథలను అలా చెప్పుకుంటూ పోతే దానివలన అనేక కష్టాలు వస్తాయి సో వాటెవర్ సో ది పాయింటేజ్ ఏదో పేరు పెట్టి దానం చేయటానికి పూనుకున్నప్పుడు ఆ పేరుతో దానం చేయటానికి పూనుకున్నాడు ఆయన ఏదో మాఘ ఆదివారము కార్తీక ఏకాదశి చేయడానికి పూనుకున్నాడు ఏదో వ్రత సందర్భంలో ఆ దానం ఎవరికి చేయాలా అని ఆలోచించారు వాళ్ళ భావమరుదుకి చేశాడు అలా ఆ బావమరుదికి జంజ లేదు నెల్ల జంజ లేదు వాడు జన్యము దారి కాదు అందరూ జన్యం వేసుకోరు ఎందుకంటే జన్మం కొంచెం ఆటంకంగా ఉంటుందని అనిపించి అలాగే సిగ్గో లేదో వాటెవర్ అందరూ వేసుకోరు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు ఆ శ్రద్ధ వేసుకుంటారు శ్రద్ధ లేని వాళ్ళు తీసుకోకండి నీకు దానం ద్వారా అంటే వాడి నెలలో వాడు వచ్చేశాడు వాడి నెలలో జన్మలే జన్మలు లేదేమిటంటే అవును నేను జన్యం అలవాటు లేదా సరైతే కూర్చొని జన్మంపోకు తెప్పించి మళ్ళీ ముందు వాడిని వాడి చేత ఆజీమనం చేయించి వాడికి ఆజమనం చేయడం దాకా అరే నోట్లో ఒక స్కూల్ నీళ్ళు కేశవాయ స్వహానారాయణ స్వహాన్ని ఆజీమనం చేయించి ఎగ్జోపేత ధారణంగా విషయ అని ఒక చిన్న సంకల్పం చేసి తర్వాత ఎన్నో ఒక వేదం పరమంప మిత్రం అంటూ అది మెడలో వేసి మొత్తానికి వాడికి ముఖానికి కొంత విభూతి పులిమి వాడిని ఒక బ్రాహ్మణుడి కింద నిలబెట్టి ఈ దానం వాడిని చేయలేదు వాడు కనుక ముస్లిం సంతలో వేస్తున్నారు కొడుసం కూడా భావమే దీన్ని స్వజనాత్మణార్త అలాంటి దానాలు చేయకూడదు అలాంటి దానం చేసినట్లయితే అది సాత్విక దానం కాదు కాబట్టి ఏతావత ఏతావత ఎంత ఇంతవరకు చేసిన చర్చ యొక్క స్థారం ఏమిటంటే దానం అనేది స్వార్థ సంబంధము లౌకిక సంబంధము లేనిదై ఉండాలి లౌకిక లాభ సంబంధము స్వార్థ సంబంధము అంటే తన యొక్క అకౌంట్లు ఇవ్వడాలు ఇచ్చుకోవడాలతో సంబంధం లేనిది లౌకిక లాభ అంటే ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఒక ఒక ఫలాన్ని అపేక్షించనిది అయినా దానం ఉండాలి సో అలాంటి దానాన్ని మాత్రమే మనము సాత్విక దానము అని అంటారు తర్వాత దానం చేసేప్పుడు దేశము కాలము పాత్ర అనే మూడింటిని మీరు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు వంద రూపాయలు దానం చేయదలుచుకున్నారనుకోండి ఒక తానుబోతుకు వంద రూపాయలు దానం చేశారనుకోండి అది ఆ దానము సాత్విక దానం అవ్వదు ఎందుకంటే వాళ్ళు దాన్ని తీసుకువెళ్ళి తాగి తందనాలు ఆడతాయి ఒక జూటగాడికి మీరు వంద రూపాయలు దానం చేశారనుకోండి ఈ పేకాట రాయడం ఉంటాడు వాడు నెలలో జన్మ ఒక ఉంటుంది ఆ జన్మను చూసి మీరు వాడికి మీరు వెయ్యి రూపాయలు దానం చేశారనుకోండి వాడు ఆవేళ రాత్రి అలవారులో పేకాటలో ఆ డబ్బును ఖర్చు పెడతారు అయితే గుర్రాల గుర్ర పందాలు అలాంటి వాడికి దానం చేయకూడదు అయోగ్యమైన వాడికి దానం చేయకూడదు యోగ్యమైన వాడు ఈ ధనంతో లేకపోతే ఈ వస్తువుతోటి వాడికి ప్రయోజనం కొనగోడుతుంది వాడు యోగ్యుడు అనే విషయం చూసుకునే మీరు దానం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నాకు బియ్యం దానం చేశారనుకోండి నేను ఏం చేసుకుంటాను నా బియ్యాన్ని నాకు భోజనం పెడితే నేను తినేసి లేచే సందర్భాన్ని బట్టి దానం చేయాల్సి ఉంటుంది కానీ బియ్యము లేకపోతే గోధుమలో దానం చేశారనుకోండి వాడే విల్లు కాబట్టి ఎదుటివాడు దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాడు లేదా దుర్వినియోగము చేయుడు ఉపయోగపడుతుంది అనేదాన్ని పాత్ర చూస్తూ దానం చేయాలి తర్వాత కాలము చూసి దానం చేయాలి రాత్రి పది గంటలు ఫస్ట్ క్లాస్ ఫెల్టర్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు పండు అది తప్ప పొద్దున్న గంటలకు ఇవ్వాల్సిన కాఫీని రాత్రి పది గంటలు తీసుకెళ్ళాలి అలాగే బస్సులో పెట్టుకుంటే దోశ ఏది తీసుకొచ్చి ఇచ్చాడు పండు బస్సులో కూర్చొని కాబట్టి దేశము కాలము పాత్ర ఈ మూడు చూసి దానం చేయమన్నారు అసలు ఒక ఒక రూల్ చెప్పారు దేశే కాలేచే పాత్రేకా అన్న రూల్ ఏం చెప్పారంటే సత్పాత్రం ఎత్ర లభ్యతే అని పాత్ర ముఖ్యం కాబట్టి ఎత్ర దేశే ఎస్మిన్ కాలే సత్పాత్రం లభ్యతే అప్పటికప్పుడు దానం చేయమన్నారు పాత్ర కనుక సరైన ఇంకా దేశ కాలాలను నువ్వు చూసుకోక్కర్లేదు ఎందుకంటే పాత్ర దొరకడం కష్టం యోగ్యమైన వ్యక్తి దొరకడం కష్టం మహా విద్వాంసుడు మీకు తారసపడ్డాడనుకోండి అలాంటి పండితుడు మళ్ళీ మీకు దొరకడం అనుకోండి ఆయనకు ఏదైనా మీకు సత్కారం చేయదలుచుకుంటే అప్పుడే చేసేయటం రోడ్డు మీద కనబడితే రోడ్డు మీద చేసేయటం ఈ మధ్యాహ్నం ఒంటి గంట కనబడితే ఒంటి గంటకి చేసేయటం ఎందుకంటే మళ్ళీ దొరకడా కాబట్టి సత్పాత్మని ఎత్తనో లభించటం ఎత్త అంటే ఎస్మిన్ దేశే ఎస్మిన్ కాలే స్వత్పాత్ర మంచి పాత్ర లభిస్తుందో అప్పుడు దానం చేయాలి బట్ ఓవరాల్గా దేశకాల పాత్రలను చూసి దానం చేయాలి ఇప్పుడు డబ్బు ఇవ్వడం ఉందనుకోండి పాత్ర చూసుకుంటే దేశము కాలము కవర్ అయిపోతుంది అట్లా భోజనం పెట్టడం ఉందనుకోండి పాత్ర చూస్తే దేశం కాలం కవర్ అవ్వదు పాత్ర చూస్తే దేశం రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే భోజనం పెట్టేస్తానంటే ఎక్కడెంట్ ఉంటుంది అది మధ్యాహ్నం మూడు గంటలకు భోజనం పెడతానంటే ఎక్కడ కుదురుతుంది కాబట్టి కాలము దేశము కవర్ అయ్యిని కొన్ని ఉంటాయి దేశకాలములు కవర్ కాని కొన్ని ఉంటాయి కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి పాత్రని ఫిక్స్ చేసుకోవాలి ముందు ప్రయారిటీలో పాత్రని ఫిక్స్ చేసుకోవాలి పాత్ర అంటే యోగ్యమైన వ్యక్తిని ఫిక్స్ చేసుకుని దేశకాల సంబంధం ఉన్న వస్తువు అయితే ఆ సంబంధం ప్రకారం ఇవ్వాలి ధనం ఇత్యాది రేషకాల సంబంధంలోకి అతీతంగా లీవ్ అయినట్లయితే అంటే ఆయన తనకు తోచిన చోట తనకు తోచిన విధంగా ఖర్చు పెట్టుకుంటాడు ధనాన్ని అందుకోసం ధనం అన్నది ఇట్స్ అ మానిటరీ ఇన్స్ట్రమెంట్ అది ఎక్కడైనా ఖర్చు పెట్టుకోవచ్చు ఎప్పుడైనా ఖర్చు పెట్టుకోవచ్చు అదే మీరు అన్నం వడ్డిస్తానంటే ఇట్ ఇస్ నాట్ మానిటరీ ఇన్స్ట్రమెంట్ అది భోజనం చేసి టైం భోజనం చేసి చోట అప్పుడే మీరు అన్నం వడ్డిస్తానన్న మాటకి అర్థం ఉంది కాబట్టిథోచితంగా ఈ దేశకాల పాత్రలను మీరు పరిగణనలోకి తీసుకుని దానం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక వస్తువుని దానం చేయడానికి ఆ వస్తువు లభ్యము దేశము యోగ్యమైన దేశము అని ఒక జనరల్ రూల్ చెప్పారు ఇప్పుడు ఎడారి ప్రాంతాలలో రోడ్లు ప్రక్కన అంటే చలివేంద్రాన్ని పెడతారు ఎడారిలో పెట్టాలి అంతే తప్ప సర్వ సమృద్ధిగా జలము లభించి చోట పెట్టకూడదు సంతే ఉపయోగం లేదు నీరు లేని చోట నీరుని సప్లై చేయాలి తర్వాత మజ్జిగ మొదలైన దాన్ని సప్లై చేయాలి ఎక్కడా దొరకని చోట దాహానికి కష్టపడిన సప్లై చేయాలి తర్వాత కాలము సందర్భం వచ్చినప్పుడు శీతకాలంలో కప్పుకుందుకు దుప్పటిని కంబలిని సప్లై చేయాలి అలాగే దేశ కాలాలను మీరు ఆ విధంగా నిర్ణయించాల్సి ఉంటుంది ఎ థింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఎ ప్లేస్ అన్న దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అది దానికి యోగ్యమైన దేశమే ఆ టైంలో ఆ వస్తువుకి చక్కటి ప్రయోజనం ఉన్నది దట్ ఇది రైట్ టైం అలా చేయాల్సి అయితే మనవాళ్ళు దీనికి కొంచెం రిచ్యువలిజంని జోడించారు రిచువలిజం ఎలా జోడించారంటే గంగా యమునయోర్ మధ్యదేశే అని పెట్టారు అంటే ఇప్పుడు వీడు దానం చేయాలంటే ఇంకా సికింద్రాబాద్లో ఉండగా దానం చేయడం కుదరదు సికింద్రాబాద్ నుంచి రైలు రాజకోట రాజకోట కాదు వారాణి వెళ్ళి ట్రైన్ ఏదో ఎత్తాలి ఎక్కి గంగా యమున మధ్యదేశం చూసుకోవాలి అక్కడ దానం చేయాలి అలా అలాగే దాన్ని రిచువలైజ్ చేసి చెప్పారు తర్వాత ఏకాదశ్యామ్మను లేకపోతే గ్రహణ సమయే అనో అలా లేదని చెప్పేస్తే దాంతో ఏమైపోయింది మీరు ఒక సందర్భాన్ని బట్టి ఆలోచించి ఇవ్వడం అనే పరిస్థితి లేకుండా ఇప్పుడు శీతకాలం కదా కప్పుకుంటాడు అని వాడు ఇచ్చారు అనుకోండి అదొక పద్ధతిగా ఉంది అరే ఇప్పుడు ఇది ఇప్పటికీ ఐదు వందలు ఖర్చు అవుతుంది వీడేమో ఇక్కడ ఉన్నాడు గంగా ఏమో ఎవరు మధ్యదేశే కాదు ఇదేమో ఏకాదశి కూడా కాలేదని ఇవ్వలేదనుకోండి అది తిరిగి తక్కువ ఆ ఈ రిచువలిస్ రిచువలిజంలో భాగంగా వచ్చినటువంటి దేశ కాలంలో ఏవైతే అంటే ఆ గ్రహణ సమయంలోనే దానం ఇస్తాడు రాత్రి పన్నెండు గంటకి చంద్రగ్రహణం అంటే అప్పుడు ఇస్తాడు దానం అప్పుడు రాత్రి పన్నెండు గంటలకి దానం ఇస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని రిచువల్స్ కొన్ని సిస్టమ్స్ కొన్ని బిలీఫ్స్ ఇవన్నీ బిలీఫ్స్లోకి వస్తాయి వాటి ప్రెమిస్ట్లా తప్పు ఉంటుంది వాటి బేసిక్ ప్రెమిస్ట్ ఏదైతే ఉందో అదే తప్పు అటువంటిప్పుడు అటువంటి రిచువల్స్ని అటువంటి బిలీఫ్స్ని మీరు డిస్మిస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు గ్రహణం ఉందనుకోండి గ్రహణ సమయంలో అది ఆశోసము మైలా అంటారు గ్రహణ సమయంలో మైలా అని ఎందుకంటాడంటే గ్రహణం అనగా అది చావు వంటిది అని ఒక ప్రమిష్ ఉంది బేసిక్ ప్రమిష్ గ్రహణం అంటే చావు చావు అంటే మైలా అని అలా వచ్చింది కాబట్టి గ్రహణము మైలా మాట ఆ బిలీఫ్ దాన్ని ప్రమిష్ ఏమిటో మీరు తీసుకోవాలి దాన్ని ఇట్ ఈస్ కంపేర్ విత్ డెత్ Allah, in this comparison, it was believed like that. Therefore, the belief, is it a valid belief? No. It is a false belief, it is a wrong belief. That is why, in the same way, the wrong premise of the system, that means we will dismiss it, we will dismiss it. This will dismiss it. That is why, that means that Allah will tell us. నేను సాహసించి చెప్తున్నా నేను చెప్తున్నానంటే దీంట్లో ఎంతమంది దైన్ని వ్యతిరేకిస్తారనే ఒక శంక నాకు ఉండనే ఉండదు నేను సిద్ధపడి దానికి చెప్తున్నా ఎందుకంటే జ్ఞానమార్గంలో తత్వాన్ని పరిశీలించటం ముఖ్యం కదా దాని విషయంలో యథా స్త్రీణం సాధుత్వే దుర్జనోజనని మహాకవి భవభూత్ అంటాడు వాక్కు విషయంలో కూడా యోగ్యమైన వాక్కును చెప్పినప్పుడు కూడా కొంతమంది దాన్ని వ్యతిరేకించి వాళ్ళు ఉంటారు ఆ సీతాదేవంతుడి వారిని అపనింద వేసిన వాడు ఎవడో ఉన్నట్టుగానే భవభూతి దృష్టాంతం అలా యోగ్యమైన వాక్కుని చెప్పిన చోట కూడా దానిని నిందించేవాడు లేకపోతే తిరస్కరించేవాడు ఒక ఉంటాడు ఇంటే ఉంటాడు యోగ్యమైన వాక్కు చెప్పడానికి మనం వెనుకాల కాబట్టి గ్రహణం అన్నది దాని స్వరూపము తెలియకుండా దాని ఎడల ఒక విశ్వాసం పెట్టుకున్నారు వాళ్ళు ఎవరో ఆ కాలంలో అలా పెట్టుకున్నారు అంటే వాళ్ళని తప్పుపట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళకి గ్రహణం స్వరూప స్వభావాలు తెలియని సందర్భంలో అలా పెట్టుకున్నారు ఇప్పుడు గ్రహణం అంటే ఏమిటో మనకి తెలుస్తూ ఉంటుంది ఇటెప్స్ అన్న ఇట్ ఈస్ అన్ ఈవెంట్ ఇట్ ఈస్ అన్ ఈవెంట్ అన్ ఆస్ట్రానామికల్ ఈవెంట్ అక్కడ నష్టపోయింది లేదు వచ్చింది లేదు ఇట్స్ ఓన్లీ విషన్ ఇస్ బ్లాక్ అంటే బట్ స్టిల్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఎస్ అన్ ఆస్ట్రనామికల్ ఈవెంట్ ఆఫ్ సమ్ సిగ్నిఫికెన్స్ దానికి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నది ఆ సూర్యుల నుంచి కిరణముల యొక్క స్వరూప స్వభావాల్లో మార్పు రావడము డైరెక్ట్గా ఆ టైంలో సూర్యుల్ని చూడడం కంటికి హాని కలిగించేది అవ్వటము ఇలాంటి సిగ్నిఫికెన్స్లు ఎవో ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకుని దానికి తగిన ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప అదేదో మైలా అని పెడితే దాంట్లో మైలే ఉంది కాదండి వాళ్ళు అలా అనుకున్నారు వాళ్ళు తెలియకనుకున్నారు అలా ఇప్పుడు వాళ్ళని నిందించుటో అభిప్రాయం కాదు కాబట్టి అటువంటి అసందర్భములైన అయోగ్యములైన విశ్వాసాలను పట్టుకుని వరేలా తర్వాత ఎప్పుడైనా మైల వచ్చినప్పుడు అంటే ఎవరైనా పోయినప్పుడు దానాలు చేయడం సందర్భం ఉంటుంది అందుకోసం ఆ టైంలో హడావిడ హడాలుగా దానాలు చేయడము ఇదంతా కూడా దీన్నంతా కూడా పండితులు పరిశీలించవలసిన ఆవశ్యకత కాదు అంతేగాని దానికోసం వేచు ఓ ఓ వెయ్యో వెయ్యి రూపాయలో వంద రూపాయలో నిశ్చయం చేసుకుని ఇంకా దేశే కాలేజా అన్నారండి అనే ఆ గ్రహణం కోసం అలా గెలిచి చూడడం అలా అక్కర్లేదు అంటే సో దానంలో ఉండేటువంటి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఆకలికి అన్నానికి అర్హుడు ఎవరు అంటే ఆకలి కొన్నవాడు అన్నానికి అర్హుడు వాడి కుల మనం చూడాల్సిన అవసరం లేదు భోజనం పెట్టేసిన ఆకలి కొన్నవాడికి భోజనం భోజనం మీరు ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెడుతున్నారనుకోండు ఆ పెట్టేప్పుడు వాడిని అతిథి దేవోభవ వాడు మీకు అతిథి అతిథియే దైవము కాబట్టి దైవానికి మీరు ఎక్కడ కూర్చోబెట్టి భోజనం పెడతారు బయట అరుగు మీద కూర్చోబెట్టి భోజనం పెడతారా లేకపోతే ఇంట్లో నెట్టింట్లో కూర్చోబెట్టి భోజనం పెడతారా అన్నది మీరు నిర్ణయించుకోండు మీరు దైవానికి అరుగు మీద కూర్చోబెట్టి భోజనం పెట్టడం మీకు అనుకూలమనిపిస్తే అలాగే పెట్టాలి తప్ప అలా కాదండి దేవుడికి బయట భోజనం పెట్టడం ఏమిటి దేవుడికి ఇంట్లో భోజనం పెట్టాలి అని మీకు అనిపిస్తే మరి ఇంట్లో భోజనం పెట్టండి దేవుడికి ఒకప్పుడు దేవుడు మోకాల నిప్పులు గల దేవుడు అయ్యాడు అనుకోండి దేవుడు కూడా అది దేవుడు వారికి పేట వేసి కూర్చోబెట్టి భోజనం పెడతాను నేను అని మీరు పట్టుబట్టారనుకోండి పాపం ఆ వ్యక్తి చాలా కష్టపడాల్సి ఉంటుంది నేనొకప్పుడు అలా కష్టపడ్డాను తర్వాత నేను తెలియజేశాను ఏమన్నా మీరు ఆకు వేసి పేట వేసి అవరు ఈ ఆకు వేసి పేట వేశారు ఎవరి కోసం వేశారు ఏమిటన్నా మీకోసం ఏమన్నా నా టేబుల్ మీద టేబుల్ మీద కానీ మేమందరం మీరందరూ కింద కూర్చొని గుంటే నేనే వద్దన్నానా టేబుల్ మీద వేసాను కాబట్టి అలా పంచి ఎలా తయారైందంటే నేను ఇక్కడ కూర్చున్నాను పంచి మొదట ఇలాగ కూర్చి టేబుల్ మీతో వాళ్ళందరూ వాళ్ళ కింద పంచి అరకులు వేసుకుని నాకు ఇక్కడ వేసి పెట్టారు పర్మిట్స్టే మీకందరికీ కింద కూర్చొని ఓటుకుంది మీకు నాకు ఇలాగే సుఖం ఆయన నాకు కష్టం కాబట్టి మోకాళ్ళ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు భోజనాన్ని కూర్చున్నాను అనుకోండి పేట వేసి కూర్చోబెట్టాలనుకోండి అసలే భోజనం సేమ్ లెవెల్లో ఉన్నప్పుడే ఉంగి అందుకుని నోట్లో పెట్టుకోవడంలో చిన్న క్లేషం మీకు అలా పీట కూడా మీరు వేసిస్తే వంగి దాన్ని తీసుకుని నోట్లో పెట్టుకోవడానికి మరింత క్లేశాన్ని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి అలాగా అలాగా పెట్టకూడదు ఇంటికి వచ్చిన అతిథి దేవుడు మనం దేవుడికి పూజ చేస్తున్నాము అనే దృష్టి పెట్టుకుని ఆ దేవుడికి ఏది సౌకర్యమో ఆ విధమైన భోజనం ఏం పెట్టాల్సింది ఆకలి అన్నము అది పాత్ర ఈ ఆకలి గున్నవాడు దుష్టుడైనా పర్వాలేదు తాగుబోతైనా జోదగాడైనా పర్వాలేదు జోదగాడైనా కూడా భోజనం పెట్టడం దగ్గరికి వచ్చేప్పటికీ మీకు డబ్బు ఇవ్వకూడదు కానీ భోజనం మటుకు ఆకలిగా ఉన్న వాడికి పెట్టి ఇటువంటి విషయాలని కొన్నిటిని గమనించాల్సి ఉంటుంది సద్గుణ సంపన్నుడైన దరిద్రుడు మీకు తారసపడినట్లయితే సద్గుణ సంపన్నుడు కొంత దారిద్ర్యము కలవాడు అని మీకు అనిపించినట్లయితే మీరు ఆ అవకాశాన్ని విడనాడుకోకూడదు ఎందుకంటే సద్గుణ సంపన్నుడైన వాడు దరిద్రుడై ఉండడము ఆ రోగుడు లక్షణాలు ఒకచో సమకూడటము కొంచెం అదుదు అలాంటి పరిస్థితి వచ్చినట్లయితే దాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి చేసుకుని మనం మన జేబులో ఉన్న పరుస్సును ఖాళీ చేసేటువంటి ఆలోచన చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు పెద్దలు నేను దాని గురించి ఏవో ఉన్న అభిప్రాయాలను వ్యక్తం చేశాను పరిశీలించగలరు అయినా భాష్యకారులు ఏమంటారో చూడండి దాతవ్యమితి ఏవం మనకృత్వాదానం దీయతే అది ఫస్ట్ కండిషన్ సాత్విక దానం దానము చేయటం మన ధర్మము దాతవ్యం అంటే తమ ఎప్పుడు చేయదు అంటే అది మన కర్తవ్య కర్మ దానం ఇవ్వాలండి ఇవ్వడం అది ఒక హ్యాబిట్ ఒక అలవాటుగా మనం చేసుకోవాలి అంతేగానే ఎంతసేపు డబ్బు పోగేయడం లేదా ఇవ్వనక్కర్లేదా ఇవ్వడం మన యొక్క కర్తవ్యము అనే దృష్టిని బాగా అలవాటు చేసుకుని అందుకోసమే ఇవ్వాలి ఇచ్చినప్పుడు మనకేమో కలిసి వచ్చిందనే ఆలోచన రావద్దు నెంబర్ వన్ అనుపకారి ప్రత్యుపకార సమర్థాయా సమర్థాయా అది అనుపకారిన అన్న దాన్ని చాలా అందంగా వ్యాఖ్యానించేశారు అంటే వాడు ఉపకారం చేసి వాడు అవునా కాదా అని కాదు పాయింట్ ఉపకారం చేయుటకు వాడు సమర్థుడు అవ్వచ్చు కాకపోవచ్చు మీరు ఉపకారం చేసి సామర్థ్యం లేని వాడిని వెతికి పట్టుకుని దానం చేయాలి అని అర్థం చెప్పాను అనుకోండి అప్పుడు ఉపకారం చేసి సమర్థుడికి మీరు దానం చేయటం మానేసే పరిస్థితి తయారవుతుంది కాబట్టి అనుపకారి అంటే ఉపకార అసమర్థాయ సమర్థాయాతి నిరపేక్షం ఈ నిరపేక్షం అన్నది సమర్థాయికి ముందు పెట్టాల ఉపకారం చేసే సామర్థ్యం అతనికి లేదు కాబట్టి ఇంకా ఆయన దగ్గరించి మీరు అపేక్షించిందేమీ ఉండదు దానం చేసేస్తారు ఒకవేళ అతను సమర్థుడు అయినా కూడా మీరు ఇవ్వచ్చు అపేక్ష నిరపేక్షం నిరపేక్షం క్రియా విశేషం నిరపేక్షం దీయతే సమర్థాయవా దీయతే రెండు సందర్భాలకి కూడా అనుపకారమైన మాటానికి మాటకు అర్థం వస్తుంది దీయతే ఆ విధంగా ఇస్తారు కురుక్షేత్రమైన దేశము పవిత్రమైన దేశము అంటే ఏం చెప్తాం ఆయన ఏమన్నారంటే కురుక్షేత్రంలో ఒకటి పృష్టాంతం చెప్పారు కురుక్షేత్రంలో పుష్టాంతం చెప్పి ఆది శబ్దాన్ని పడేశారు ఈ ఆదిశబ్దం చెప్పి మీరు వర్కౌట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పవిత్రమైన దేశానికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత దానం చేసేసి బయటపడండి ఊరికే అవి జూతోటి అక్కడికి వెళ్ళడం ఏమీ ఇవ్వకుండా చేయటమని కాకుండా ఆ కురుక్షేత్రం వచ్చేట సందర్భం కూడా ఏదో కొంత దానం చేసేసి రావడం సాధారణంగా దేవాలయాల్లో హుండీ పెడతారు ఎందుకంటే వచ్చిన వాళ్ళు అది పవిత్ర దేశం అనే భావనతో ఎదుర్కోకుండా వేస్తారు ఆ హుండీలో మీరు వేసిన డబ్బులు సద్వినియోగం అవుతాయని అనిపించినప్పుడు మాత్రమే మీరు వెయ్యాల్సింది ఒకవేళ ఆ హుండీలో మీరు వేసిన సొమ్ము కొద్దిపాటి హుందులు ఆలోచన లేదు కొంచెం ఎక్కువ సొమ్ము మీరు వేసే సందర్భం ఉన్నట్లయితే ఈ సొమ్ము సద్వినియోగం అవుతుందా అనే శంకా కనుకలు ఉంటే మీరు అక్కడ వేయకుండా సద్వినియోగం అయ్యి చోటలు వేస్తేనే మంచిది ఒక మీద హుండీ పెట్టిన చోటల్లా డబ్బులు వేసేస్తూ ఉండని ఎందుకంటే మన వాళ్ళు హుండీలని పెట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ హుండీలు అధికంగా నేను ఒక చోటకి వెళ్ళాను వచ్చేసే ముందు వాళ్ళు ఏదో నా సలహాలు నేనన్నాను ఎందుకు ఎన్ని హుండీలు పెట్టారేంటి వీళ్ళు తగ్గింది రండి అన్ని హుండీలు అలా పెట్టకూడదు మీకు అటువంటి అపేక్ష మీకు లేదు కదా లేకపోతే ఉందా అలా అయితే ఉండదు కూడా అన్ని హుండీలు ఎందుకు హుండీ ఎక్కడుందని వెతికి వేసి ఇట్లా ఉండాలి వెళ్తుంటే దాన్ని తప్పించుకోలేరు మీరు అన్నట్టుగా ఉండకూడదు ఏమండి హుండీ ఎక్కడండి అని అడిగి వేసి ఆ రకంగా ఆగో అక్కడ ఉందండి ఆ మూలం మీకు తోనండి అని చూపి ఇచ్చుతారు ఎవళ్ళో అక్కడికి వెళ్ళి మీరు వేశారనుకోండి ఆ ధనము చాలా పవిత్రమైన హృదయంతో వచ్చిన ధనముగా పరిగణింపబడుతుంది అలాగా ఎవరు పెడతారంటే ఎక్కువ అపేక్ష లేని వాళ్ళు మాత్రమే పెడతారు ఏదో అది కూడా ఎందుకు పెడతారంటే ఆ వచ్చిన వాళ్ళు ఉండి ఎక్కడైనా అడుగుతారా అడిగినప్పుడు లేదని అన్నది ఎందుకు మూలం చూపిస్తే వాళ్ళే వేసుకుంటారులే అని ఆ ఉన్నదాన్ని ఏదో మంచి ఖర్చు పెట్టచ్చు అని అటువంటి సత్వగుణ ప్రధానులైన ప్రధానులు నడిపే స్థానంలో అలాంటి సందర్భాలు ఉంటాయి ఈ రజోగుణ ప్రధానులు నడిపిస్తూ ఉంటారు మామూలుగా ఈ ఆశ్రమాలు మఠాలు దేవాలయాలు వీటిని నడిపించి వాళ్ళు చాలా రాజస్సులను నడిపిస్తారు ఆ వాళ్ళు రాజస్సుల్ని పెడతారు అడ్మినిస్ట్రేటర్గా ఒక రాజస్సుల్ని పెడతారు ఒక ఎదుటి వాడి ఆవరిస్తే పేరు లెక్క పెట్టి వాళ్ళు ఎందుకంటే వాడు దాన్ని అడ్మినిస్టర్ చేసి ఎక్కువ ధనాన్ని సంపాదించే దృష్టితో పెడతారు అలా ఉండద్దు చూపు నిన్ను కురుక్షేత్రము ఆయన దృష్టిలో కురుక్షేత్రము గొప్పదర్శన ఎందుకంటే కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునకు గీతను ఉపదేశించాడు అనే అభిప్రాయం కాలే సంక్రాంత్యాద సంక్రాంతిని ఆయన భాకారులు మరి సంక్రాంతిని దృష్టాంతంగా ఇచ్చారు ఆయనకి మరో కాలం బుద్ధి బుద్ధికి రాలేదు సంక్రాంతి బుద్ధికి వచ్చింది సంక్రాంతి అనేది రేపేనా సంక్రాంతి రేపు ఎల్లు వాటె సంక్రమణము చాలా గొప్పది ఇది ఏమిటంటే సంక్రాంతి అంటే మీరు యూడియాక్స్ సంక్రాంతి కాదు ఇది సంక్రాంతి వేరు అది ఆస్ట్రాలజికల్ సంక్రాంతి ఈ రే ఎల్లుండి రేపులో ఎల్లుండి వచ్చే సంక్రాంతి అది రాహులకు సంబంధించిన సంక్రాంతి కాదు అది విషువత్తుకి సంబంధించిన అయనములకు సంబంధించిన ఇచ్చి ఆస్ట్రనామికల్ సంక్రాంతి యాస్ట్రనామికల్ సంక్రాంతి వేరు యాస్ట్రలాజికల్ సంక్రాంతి వేరు యాస్ట్రలాజికల్ సంక్రాంతి అంటే సూర్యుడు గురువులోకి వచ్చాడు అయితే సూర్యుడు ఏదో మా మకరంలో ఒక చె మా కర్రంలో రేపు మకర ఇది రేపు ఇది ఆస్ట్రలామికల్ సంక్రాంతి రేపు మకరం వల్లది యాస్ట్రలాజికల్ సంక్రాంతి అది ఊరికే కోహించిడెన్స్ మామూలుగా మీకు తమిళనాడు మీరు వెళ్ళినట్లయితే అక్కడ దేవాలయాల్లో కొన్నింట్లో కొన్ని ప్రత్యేక పూజలు చేస్తారు ఆ పూజలు ఎలా ఉంటాయంటే గురు పేయార్ అని విన్నారు ఎక్కడ గురు పేయార్చి పేయార్చి అంటే అది సంస్కృత పదం కాదు సంస్కృత పదం అంటే మనకు తెలుస్తుంది అది తమిళ పదం అలాగే శని పేయార్చి అంటే గురువు ఒక చోట నుంచి ఒకటికి వెళ్ళాడు లేకపోతే శని ఒక చోట నుంచి ఒక రాశిలో నుండి ఇంకో రాశికి వెళ్ళాడు అని అలా ఉంటుంది ఈ రాసులు వేదంలో ఉండవు వేదంలో రాశులు ఉండవు ఎందుకని వేదంలో యాస్ట్రాలజీ ఉంటుంది ఆస్ట్రాలజీ ఉండదు వేదాంగ జ్యోతిషం ఎస్ట్రానమీ నాన్ ఎస్ట్రాలజీ వీళ్ళు వేదాంగ జ్యోతిషం అని చెప్పేసి అంటారు చరికాలు ఎక్కడైనా ఏ అంశంలో అయితే ఎస్ట్రానమీ ఎస్ట్రాలజీ కోయిన్ సైడ్ అయ్యాయో అక్కడ మీరు అనుకుంటే అనుకోవచ్చు కాక బట్ పురాణ గాథలను బేసిస్ గా చేసిన ఎస్ట్రాలజీ దాన్ని థియలాజికల్ ఎస్ట్రాలజీ అంటారు థియలాజికల్ ఎస్ట్రాలజీ అంటే థియలాజికల్ ఎస్ట్రాలజీ అంటే ఎలా ఉంటుంది చంద్రుడు గురువు యొక్క తారను అపహరించుకపోయినాడు అలాగే విష్ణువు రాహుకేతో కాలం నడిపేసినాడు ఇవి ఇవి ప్రధానమైన ఇంకా ఇలాంటి రెండు కొన్ని ఉంటాయి వీటనే ఈ కథలన్నీ బేసిస్ గా ఎస్ట్రాలజీ డెవలప్ అవుతుంది దాన్ని థియోలాజికల్ ఎస్ట్రాలజీ అంటారు దట్ ఈజ్ నాట్ వైదిక దట్ ఈజ్ భౌగాణిక ఎస్ట్రాలజీ అది కూడా రీసెంట్ గా వచ్చిన ఎస్ట్రాలజీ బ్రహ్మగుప్తుడు ఆర్యభతుడు మొదలైన వాళ్ళు ఆ ఎస్ట్రాలజీని చెప్పనే లేదు వాళ్ళు వాళ్ళు ఎరగడు ఇలాంటి ఆస్ట్రాలజీని బ్రహ్మగుప్తుడు ఎరగడు ఆర్యభతుడు ఎరగడు వరాహమిహిరుడు ఎరగడు తర్వాతి కాలంలో వచ్చాడు అంటే సుమారు ఆరేడు శతాబ్దముల వరకు ఇప్పుడు మనకి ప్రచారంలో ఉన్న ఆస్ట్రాలజీ అసలు భారతీయ సమాజంలో ఉండేది కాదు తర్వాత కాలంలో వచ్చింది ఆ బేసిస్ మీద నేను ఈ సంక్రాంతి ఆబేసిస్ మీద కాదు ఇది ఎలాంటిదంటే ఉత్తరాయణంలో సూర్యుడు ప్రవేశిస్తాను దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణంలో ప్రవేశిస్తారు మీరు సూ మీరు కిటికీలోంచి సూర్యోదయాన్ని చూడటం కనుక మీరు అభ్యాసం చేసినట్లయితే మీరు మార్పులు పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే ఆ కిటికీ పైన ఇలా కాగిత ఒకటించి ఏ డైరెక్షన్లో సూర్యుడు ఉన్నాడో అని మార్పులు పెట్టుకున్నట్లయితే మీకు సూర్యుడు ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో ఉదయించదు కూర్పు అని జనరల్గా చెప్పినా తూర్పులో ఎడవైపు ఉదయిస్తాడు తూర్పులో కుడి వైపు ఉదయిస్తాడు అలా ఉదయ దాన్ని బట్టి మీరు సూర్యుని యొక్క విత్ రిలేటివ్ టు యాక్ట్ సూర్యుడు ఇటు ఇటు కొంతకాలము ఇటు కొంతకాలము ఉదయిస్తాడు నేను చిన్నప్పుడు కాలువలో స్నానం చేసేవాళ్ళం కాలువలో స్నానం చేసి సూర్యుడికి అర్ధప్రదానం ఇవ్వడానికి సూర్యుడు వస్తువులు ఉంటాడు ఒకప్పుడు ఇటు వచ్చి ఒకప్పుడు ఇటు వచ్చి నేను డైవల్ పాయింట్ సాయంకాలం పాఠం చెప్పడానికి వెళ్ళినప్పుడు సూర్యుడికి దానం పెడదామని వెళ్తూ ఉంటాను ఆ సూర్యుడు ఒకప్పుడు ఉంటాడు ఒకప్పుడు ఇటు ఉంటాడు కాబట్టి మీరు గమనిస్తే అటువంటి మార్పు చాలా ఎక్స్ట్రానామికల్ ఈవెంట్ ఇటీ వెరీ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఇటీస్ అది సంక్రాంతి రేపు అది ఎప్పుడూ రోజు వస్తుంది అది ఈ మిగతా సంక్రమణాలాగా అది మార్పులు చేతులు ఉండవు దానికి అశ్విని మాసాలు ఉండవు ఎప్పుడూ జనవరి పద్నాలుగునే వస్తున్నాం అది మీరు ఆ జనవరి పద్నాలుగు ఒకప్పుడు మాఘమాసం అయిందో లేకపోతే కార్తీకమైందో నేను ఎదగను కానీ నేను ఐ హవ్ గాన్ బియాండ్ ఆల్ దాట్ ఐ హన్ బియాడ్ నాకు ఇంకా ఈ కాలజనత్వం సంబంధం లేదు దేశానికి కాలానికి అతీతంగా అన్నీ నేను నిర్ణయం తీసుకుని నేను అలా పోయాను అందరూ అలా చేయాల్సిన రూలేదీ లేదు మేము వేదాంతులం కదా మాకు దేశ కాలము మాకు లెక్క కాదు వాటిని మేము మెంటల్ క్యాటగరీస్ అంటాం అవి అవి వస్తువు కాదు నిత్యా ఇత్యాభూతంగా ఉంటాయి దేశము కాలము వస్తువు పదార్థము లేక నామరూపములు అంత మిథ్య సో కాబట్టి ఈ సంక్రమణము చాలా పవిత్రమే ఎందుకంటే సూర్యుడు ఇంకా రెచ్చరెళ్ళడం ప్రారంభిస్తుంది సూర్యుడు నిన్నటిదాకా ఉన్న సూర్యుడు వేరు రేపటి నుంచి వచ్చే సూర్యుడు వేరు సూర్యునిలో కాంతి బాగా ప్రకాశించడం ప్రారంభిస్తుంది అది కూడా ఎలా అవుతుందంటే వాళ్ళుగా సూర్యకిరణాలు పడడానికి బదులుగా నిటారుగా సూర్యకిరణాలు పడ్డం ప్రారంభిస్తాయి అటువంటి మార్పు అయనంలో వచ్చిన మార్పు అయనము అంటే గతి సూర్యుని యొక్క గతిలో వచ్చిన ఒక విలక్షణమైన మార్పు అది సూర్యునికి ఎందు ఉండదు ఆ మార్పు భూమికే ఉంటుంది భూమిని బట్టి సూర్యుని ఎందు ఆరోపించబడుతూ ఉంటుంది సూపరిం పొజిషన్ సో మీకు అనంతయుడు చెప్పాను చాలా పవిత్రమైన దినముగా పరిగణిస్తారు సంక్రమణం ఆ టైంలో మీరు ఆ సందర్భం కుదిరినట్లయితే దిన దానం చేస్తే బాగానే ఉంటుంది అని ఆయన అంటున్నారు పాత్రే చాత్ర పాత్ర అంటే దానమునకు యోగ్యమైన వ్యక్తి అని అర్థం గిన్నె అని అర్థం కూడా రిలేట్ మీరు ఏదైనా అన్నం గిన్నెలో వేస్తారు అన్నం గిన్నెలో వేస్తారంటే ఆ తెచ్చుకునే గిన్నె శుభ్రమైన గిన్నె తెచ్చుకురావాలి ఆయన శుభ్రమైన పాత్ర తెచ్చుకుంటారు దాంట్లో వేస్తారు మీరు వేసే అన్నం ఆ పాత్ర సరిగ్గా రుచి శుచిగా లేకపోతే వెయ్యాలి అంతే అది ఐడియా ఇప్పటికీ బౌద్ధ సన్యాసులు కొందరు భిక్షకి పోక భిక్షకు పోయి భిక్ష తెచ్చికొస్తారు ఇప్పటికీ ఉంది ఆ సంప్రదాయాలు బౌద్ధ సన్యాసుల్లో ఎక్కువగా ఉంది మన హిందూ సన్యాసుల్లో తగ్గి ఉంది హిందూ సన్యాసుల్లో శంకరాచార్యులు వెళ్ళారని కథలు చెప్తారు వీళ్ళు తప్ప వీళ్ళెవరూ వెళ్ళరు వెళ్తే మంచిది కొంచెం నలుగురు నాలుగు ఇళ్ళకి పోయి నాలుగు ఇళ్లలో భోజనం చేయడం అనేది మంచిది అయితే ఆధునిక కాలంలో సన్యాసులు ఏం చేశారంటే పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టకూడదు ఆశ్రమాల్లో ప్రధానమైన భవంతి కిచెన్ మోస్ట్ మోడర్న్ కిచెన్ ఒకటి పెట్టేయటం దాంట్లో మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్ పెట్టటం మంచి వంటగాని వాడికి కొంతమంది సహాయకుల్ని నియమించటం సన్యాసులు గృహస్థుడికి భోజనం ఆ టైంకి వెళ్ళినట్లయితే చక్కగా సన్యాసులు గృహస్థులకి భోజనం పెట్టడం అనే పరిస్థితి వచ్చింది గృహస్థులు సన్యాసికి భోజనం పెట్టడం కాదు సో కొంచెం అది రివర్స్ అవుతుంది బౌద్ధ సిద్ధాంతంలో మరి వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు అడగను కానీ కొంతమంది బౌద్ధ సాధువులు ఇంటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు పాత్ర బుద్ధుడు చేసినట్లు చేస్తూ ఉంటారు జైన సాధువుల్లో కూడా కొంతమంది అలా స్పిరిట్ ఉంటే సరి స్పిరిట్ లెటర్ పెట్టుకోకూడదు ఎందుకంటే సమాజంలో ఆ వాతావరణం లేదు ఇప్పుడు ఎవడన్నా నాలంటే పుట్టుగాడు జిల్లా పిచ్చుకుని బయలుదేరడా వాళ్ళందరూ ఇబ్బంది పడతారు నాకు పర్పస్ కరవు కాదు అలాంటి పరిస్థితి వస్తుంది వాళ్ళు వాళ్ళు ఈ వచ్చేది ఎందుకు వచ్చేది వాళ్ళు ముఖముఖాలు తెలుసుకుంటారు వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళేమవుతాము మనకి పర్పస్ టు సెర్వ్ అవుతుంది ఇంతకీ సోర్ పర్పస్ సర్వ్ అయితే చేయొచ్చు కాబట్టి ప్రాక్టికల్ గా ఉండాలి ప్రాజ్ఞాటిక్ గా ఉండాల్సి ఉంటుంది బట్ స్పిరిట్ ఇస్ ఎ గుడ్ స్టరిట్ ఇట్స్ అ గుడ్ స్పిరిట్ కనుక ఆయన శంకర్లు ఏమంటున్నారంటే పాత్ర అన్న దానికి దృష్టాంతంగా షడంగ విద్ వేద పారలే పాత్రే అని వేదం చదువుకున్నవాడు అయి ఉండాలి వేదము ఉంటే వల్లించడమే కాకుండా పారమే దాని అంతు చూసిన వాడు అయి ఉండాలి అంగములతో సహా ఆరు అంగములు గలవు అంటే వేదమంత్రానికి మీరు అర్థం చెప్పాలంటే ఏవో కొన్ని అంగములు కొన్ని ఉంటాయి ఇప్పుడు మీరు కంప్యూటర్ స్పెషలిస్ట్ అన్నారనుకోండి అంగములు కొన్ని ఉంటాయి అంటే కొద్ది గొప్ప ఎలక్ట్రిసిటీ గురించి తెలిసి ఉండాలి ఎలక్ట్రిసిటీ టూ ట్వంటీ వచ్చేది దాన్ని కంప్యూటర్లోకి అంతాలు వెళ్ళిపోకూడదు దాన్ని కొంత షట్ డౌన్ చేసి హండ్రెడ్ నుంచి అనుకో ఎంతకో పట్టుకొచ్చి దాన్ని కంప్యూటర్లో ప్రవేశపెట్టాలి కాబట్టి ఆ షట్డౌన్ ఏదో పెట్టాల్సి ఉంటుంది మధ్యలో ఇలాంటి కొంత సమాచారం తెలిసి ఉండద్దు ఎలక్ట్రిసిటీ గురించి తెలుసుకుండాలి అలాగే ఇప్పుడు అమెరికాలో ఉండే అవుట్లెట్ ఇండియాలో ఉండే అవుట్లెట్ అవుట్పుట్ కొంత డిఫరెన్స్గా ఉంటుంది కాబట్టి మనం కొనుక్కున్న ఇన్స్ట్రుమెంటు దానికి తగ్గ కంపాటిబిలిటీ చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ అంగము తర్వాత హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అని రెండు ఉంటాయి వీడు హార్డ్వేర్ వాడైతే ఎంతో కొంత సాఫ్ట్వేర్ తెలుసు ఉండాలి అంగము సాఫ్ట్వేర్ స్పెషలిస్ట్ అయితే ప్రతి హార్డ్వేర్ కూడా తెలుసు అది అంగము సో ఈ విధంగా ప్రతిదానికి అంగములు కొన్ని ఆక్జిలియరీ సబ్జెక్ట్స్ కొన్ని అదేవిధంగా వేదము యొక్క మంత్రమును అర్థం చేసుకొని బోధించటానికి కూడా అడ్జిలియటిగా కొంత పరిజ్ఞానం కలిగి ఉండాలి ఏమిటో పరిజ్ఞానము సో శిక్ష వేదం అంటే అది ఉచ్చారణతో ప్రారంభమవుతుంది ఉచ్చారణ ప్రధానంగా ఉంటుంది ముందు దాన్ని వల్లించాలి ఆ వల్లించటంలో మంత్రాన్ని వర్ణము స్వరము ఆ క్షరాన్ని సరిగ్గా పలకాలి స్వరాన్ని కూడా సరిగ్గా పలకాలి వీటిని అన్నింటినీ నిర్దేశించేటువంటి ఒక శాస్త్రము వాళ్ళు ఆననీయ శిక్ష ఆనంద మహర్షి రాసిపెచ్చాడు అది ఒకటి శిక్ష వ్యాకరణం వేదంలో మంత్రాలకి అర్థం చెప్పాలంటే వాడు వ్యాకరణం తెలుస్తున్నవాడు అయి ఉండాలి వ్యాకరణం తెలియకపోతే చాలా సమస్య వస్తున్నాయి ఎంతో కొంత వ్యాకరణాన్ని అధ్యయనం చేసిన ఇప్పుడు వ్యాకరణం అంటే మొత్తం ప్రపంచం అంతా ఉన్న వ్యాకరణం అంతా అక్కర్లేదు కానీ ఎంతో కొంత సంప్రదాయం తెలుస్తూ ఉండాలి ఛందేదంలో మంత్రములకు ఛందస్సు నేటర్లు ఉంటాయి ఇప్పుడు త్రియమ్మ కల్ నిజాముహే అన్నారు అనుకోండి అది అనుష్ఠి ఛందస్సులో ఉంటుంది గాయత్రి మంత్రం అయితే గాయత్రీ ఛందస్సులో ఉంటుంది గాయత్రి అంటే ఛందస్సు పేరు ఛందస్సు యొక్క పేరును పురాణంలో దేవత అది పరిణితి చెంది అది దాంట్లో ఉండే నాకు అప్పుడప్పుడు చందస్తుతారు గాయత్రి జపం చేసే వాళ్ళు ప్రతి మంత్రానికి ఓ దేవత ఉంటుంది గాయత్రీ మంత్రానికి దేవత గాయత్రి కానీ కాదు అది చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యం వస్తుంది అంటే పురాణము వేదము దగ్గర ఎంత మార్పు చేస్తుంది ఒకప్పుడు వేదంలో ఉన్నదానికి పురాణంలో చెప్పేదానికి అసలు పొంతన లేకుండా వచ్చేస్తుంది ఒక మహాత్మ నాతో అన్నాడు కొంత కరప్షన్ ఉందండి అన్నాడు అంటే ఇప్పుడు వేదం నుంచి పురాణంలోకి వచ్చేప్పుడు న్యాచురల్ ఇవల్యూషన్ కొంత ఉంటుంది దట్ ఈస్ ఫై అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు యాక్సెప్ట్ చేయాలి రెండు జంలో ఒక ఇవల్యూషన్ వచ్చింది ఇప్పుడు శివుడు పరబ్రహ్మ మాయాశక్తి అని వేదాంతంలో అన్నారనుకోండి దాన్ని పురాణం ఇక్కడికి వచ్చేప్పుడు ఈ శివుడు పార్వతి విచ్ ఆ రకమైన ఇవల్యూషన్ వెల్కమ్ ఇవల్యూషన్ అండ్ పర్సెడ్ కొన్ని చోట్ల అది ఇవల్యూషన్ కాదది లాజికల్ ఇవల్యూషన్ ఇవల్యూషన్ అంటే ఎప్పుడు లాజికల్ గానే ఉంటుంది అది ఇవల్యూషన్ కాదది కరప్షన్ కరప్షన్ వేరు ఇవల్యూషన్ వేరు గింజ కొంతకాలానికి వర్షం పడినప్పుడు అంకురించడం రివల్యూషన్ అది తప్పగేం కుళ్ళిందంటే అది రివల్యూషన్ ఎలా అవుతుంది కరప్షన్ అవుతుంది సో ఈ గాయత్రి అన్నది ఛందస్సు ఈ దేవత కింద పరిణామం అన్నది ఈజీకి రివల్యూషన్ అది ఈజీ కరప్షన్ అని ఆలోచన చేసి ఒక మహాత్ములు ఎలా ఉండాలంటే కరప్షన్ లాగా కనపడుతోంది నాకు మరి ఇటువంటివన్నీ మాట్లాడాలంటే నేను సాహసించి మాట్లాడుతున్నాను మీరు వివేకవంతులనే అభిప్రాయం కాబట్టి ఛందస్సు తెలిసి ఉండాలి సావిత్రి దేవత సవితా సవితా దేవత సావిత్రి కూడా కాదు సవితా దేవత సవిత పుల్లింగం గాయత్రి మంత్రానికి నేను జనకున్న గాయత్రి మంత్రానికి చెప్తూ ఉండేవాళ్ళం అశిష్టి గాయత్రి మహామంత్రస్థ విశ్వామిత్ర ఋషి అని ఎలా చెప్పేవాళ్ళం గాయత్రి ఛందా సవిత దేవత శ్రీ ఇంకేవతం అంటే ఏదో చెప్పేవాళ్ళం కాబట్టి సవితా దేవత సవిత అంటే పుణ్యంగా సవిత సవితార సతారము సవితారా సవిత్రువు సవిత్రువు అంటే థ్రియేటర్ సూరి ప్రాణిప్రస్థమే థ్రియేటర్ లేదా సూర్యభగవానుడు మన వాళ్ళు ఏమనుకుంటారు ఈ పౌరాణికులు ఏమనుకుంటారు అటు క్రియేటరు వేడు అటు హిరణ్య గర్భుడు అంటే అటు హిరణ్య గర్భుడు కాదు ఇటు సూర్యభగవానుడు కాదు ఒక ఆవిడ ఓ లేడీ అని పెట్టారు నాకేం లేడీ అంటే నాకేం వ్యతిరేకం అని మీరు అనుకోవద్దు బట్ ఆ రకంగా దాన్ని ఇదిట్టే రివల్యూషన్ ఇదిటే కరప్షన్ అనే దాని మీద అభిప్రాయ భేదములు గలవు ఈ విధంగా వేదాన్ని చదువుకున్న వాడికి ఇటువంటి సందేహాలు ఏ చదువు పురాణ కాలక్షేపం చేసుకునే వాడికి ఏ సందేహాలు ఉండవు అసలు డౌట్లే ఉండవు వాడికి కాబట్టి చందస్సు చదివితే కొన్ని విషయాలు బాగా తెలుస్తాయి అది మూడవ అందం నాలుగవ అందం ఏమిటి కల్పము అంటే ఈ మంత్రాలతోటి హోమాలజీ చేస్తారు ఈ మంత్రంతో ఈ దేవతను ఆరాధించవలను అని చెప్పేటువంటి ఒక ప్రాక్టికల్ థీరీ ప్రాక్టికల్ లాగా కల్పము అంటే ప్రాక్టికల్ జ్యౌటిషము నాట్ థియోలాజికల్ యాస్ట్రాలజీ బట్ వేదిక జ్యౌటిషము ఎంత డిఫరెంట్ తర్వాత చండో వ్యాకరణం జ్యోతిషం అని నిరుక్తము నిరుక్తము అంటే వ్యాకరణమునకు పదశాస్త్రమని నిరుక్తమునకు అర్థశాస్త్రమని పేరు పదం ఎలా నిర్మాణమైందో వ్యాకరణం చెప్తే ఆ పదానికి ఫలానా అర్థము నిరుక్తం చెప్తుంది పదములకు అర్థం జరిగకపోతే బృహస్పతి అన్నారు ఎలా బృహతి వాక్ అతి బృహస్పతి వాక్కులకు ప్రభువు అని అర్థము అది నిరుక్తం నుంచి వచ్చేది సో అలాగే ఇతర పదములు కూడా నిరుక్తం నుంచి వస్తాయి అనేక పదములు ఒక అగ్ని అగ్రేణయటి అగ్ని అది నిరుక్తం అలాగే ఇంద్రశబ్దానికి అర్థం కూడా నిరుక్తం ఆ నిరుక్తము చదివినట్లయితే వాడు వేదమంత్రములను వ్యాఖ్యానం చేయగలుగుతాడు ఇన్ని ఆరు అగ్నియటి బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ చదువుకుని ఆ వేదం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని దాన్ని బోధించగలిగే మహాత్ముడు మీకు ఎవడైనా కనపడితే ఆయనకి ఏదైనా మీరు ఇవ్వచ్చు ఈ యూస్ఫుల్ బ్యాండ్ ఆయన ఎదురు వంద రూపాయలు ఇచ్చాడనుకోండి ఆయన వంద రూపాయలని చాలా ప్రాణప్రదంగా సద్వినియోగం చేస్తాడు దుర్వినియోగం చేయదు ఎందుకో తెలిసిన కడంగళ వేదపారయ వేదంతో వేదంతో ఇంత విజ్ఞానాన్ని సంపాదించిన వాడు రూపాయలని కేకాటకో లేకపోతే దేనికో ఖర్చు పెట్టడం అసలు రూపాయలు ఖర్చే పెట్టడం ఆ ఖర్చు పెట్టినలేదు చాలా జాగ్రత్తగా యోగ్యంగా ఖర్చు పెడతాడు అటువంటి వాళ్ళకి ఇస్తే ఆ డబ్బు సంగుల్లో ఇచ్చే ఆడలు కేవలం వాళ్ళకే ఇవ్వాలని కాదు యోగ్యమైన పాత్ర సరిగ్గా అలాగే ఉండక్కట్లా అన్ని సందర్భాల్లో అలాగే ఉండక్కట్లా ఇంకో రకంగా ఉన్నా కూడా మనం ఇవ్వచ్చు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి నేను శబరిమల అయ్యప్పకు వెళ్ళాలనుకుంటున్నానని నా దగ్గర సోమే ఉన్నాను అడిగి నేను అయ్యప్ప ఎందుకు రానాన్న నేను బొలారం వెళుతూ ఉంటాను ప్రతి మంగళవారం నాతో రామ్మ నువ్వు బొలారం దేవాలయానికి వెళ్ళొద్దు నేను పాఠం చెప్తాను అక్కడ అయ్యప్ప దేవాలయం ఉంది వచ్చేప్పుడు కూడా నిన్ను నేను తీసుకుక్క వస్తాను నాతో పాటు వాళ్ళు కూడా ఒకప్పు కూడా నేను ఏర్పాటు చేస్తాను నాతో రామమ్మ అంటే మాట్లాడుకునే లేచే కదా సో అయ్యప్పకి ఇప్పుడు జనం దగ్గర డబ్బులు వసూలు చేసి అక్కడెక్కడికో వెళ్ళగలిగి ఇక్కడ మన బొలారం ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్పి నాతో పాటు వచ్చేస్తే కాబట్టి ఇలాంటి వేషాలు అక్కర్లేదు చక్కగా ఇక్కడికి వచ్చి అయ్యప్పని మనం ధ్యానం చేసుకోవచ్చు నా దృష్టిలో బొలారమలయ్యప్పటికీ శబరిమల అయ్యప్పకి నా దృష్టిలో భేదం ఏమీ కనపడలేదు సో ఇది కనుక పూర్తి చేసేద్దాం తద్ధానం సాత్వికం స్మృతం సో ఇన్ని విధములుగా ఆలోచించుకుని మీరు దానం చేసినట్లయితే చేసి దానం కొద్దో అది సాత్విక దానం అవుతుంది అంతఃకరణ మహాఫలాన్ని అదిస్తుంది ఓం పూర్ణ పూర్ణ మెద పూర్ణా పూర్ణ విషయ పూర్ణమే అవశిక్ష్యత ము